ీో నమ గణానామహే కవిత తిదసాదన సశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఓ స్పర్శాన్ కృరా బహిర్బాహ్యాన్క్షుైై్రువో రాణాపానౌ సమౌాభ్యంతరచారిణ చూసాం మనం యతేంద్రియమనోబుద్ధిర్మోక్షపరాయణ విగతేచ్ఛాయక్రోధ సుక్త ఈ శ్లోకాన్ని చూస్తూ ఉన్నాము విగతేచ్ఛాభయక్రోధ యడైతే ఇచ్చాభయము క్రోధము వేతరాగ భయక్రోధ అని ఇంకో చోట అన్నాడు రాగా ఇచ్చాన్న స్థితప్రజ్ఞ లక్షణాల్లో వేతరాగ భయక్రోధ అది ఇది ఒకటే కాబట్టి ఎవడైతే ఈ మూడు లక్షణాలకే అతీతంగా ఉంటాడో అంటే ఏమిటి ఈ ఇచ్ఛ భయము క్రోధము ఆ చైతన్యాన్ని ఆ దానికి దాని స్వరూపాంతో సంబంధం లేని ఒక కండిషనింగ్ని తెచ్చిపెడతాయి అంతే కదా ఇది ఎలాగుంటుందంటే నీటిలో సూర్యబింబం ప్రతిఫలించింది అనుకోండి నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు బురదగా ఉంటే సూర్యబింబం డల్గా ఉన్నట్టు నీరు కదులుతుంటే సూర్యబింబం కదులుతున్నట్టు కనపడుతుంది కాబట్టి మనం మనం ఏమని చెప్తాం సూర్యుని యొక్క బింబము అదే సూర్యుడు అనుకుంటాం అనుకుని సూర్యుడు యొక్క బింబము డల్గా కదులుచున్నది అని మనం కంక్లూడ్ చేస్తాం అలాగనమాట సంథింగ్ లైక్ దాట్ ఆ ఎరుక చైతన్యం సూర్యబింబ సూర్యుడు లేకపోతే నీరు లేదు డల్నెస్ లేదు కదలడం లేదు ఏమీ లేదు అన్ని సూర్యుడిని బట్టే అన్ని సూర్యుడిని బట్టే వచ్చి అయినా కూడా ఆ అవి ప్రభావితం వాస్తవంగా ప్రభావితం చేయవు సూర్యుణ్ణి పరిచ్ఛన్నం చేసినట్టుగా కనిపిస్తుంది అంతా కూడా యాస్ సంసారము యాస్దోనే మోక్షము ఆస్డో యాస్దో అంటే ఇవా అంటా కూడా అంతే ఎనీవే సో ఆ చైతన్యము ఆ చైతన్యము ప్రకాశ హృదయంలో ప్రతిఫలిస్తుంది ప్రతిఫలించినప్పుడు శుద్ధంగా ఉంటుంది ఏ కండిషనింగు లేకుండా ఉంటుంది కానీ ఏ క్షణంలో ఆ చైతన్యము యొక్క ప్రకాశంలో మనస్సులో ఉండే వాసనలన్నీ ఉద్బుద్ధమవుతాయో అవన్నీ పైకి వస్తాయి వచ్చినప్పుడు ఆ వాసనలు ఏం చేస్తాయంటే ఆ చైతన్యాన్ని కట్టి పారేసినట్టుగా అనుభవానికి వస్తుంది అంతే జీవతత్వము ఉంటాయి ఎప్పుడైతే మీరు ఆ వాసనలని న్యూట్రలైజ్ చేసేసారో వాసనలన్నింటినీ కలిపి మూడు రాసుల కింద విభాగం చేయొచ్చు వాసనలు అనంతంగా ఉంటాయి కౌంట్లెస్ ఉంటాయి కానీ వాటినన్నిటినీ కలిపి మూడు రాసులు ఏమిటివి ఇచ్చ భయము క్రోధము ప్రాప్తవ్య విషయం గురించి ఇచ్చ నేనిది పొందాలి వీడు పొందాల్సింది ఏమీ లేదు ఇది ఏమీ పొందక్కర్లేదు లౌకికము పొందక్కర్లేదు వైదికము పొందక్కర్లేదు వీడు ఆత్మస్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడే ఉండి వీడు ఇంకేం పొందాలి ఏమీ పొందక్కర్లేదు కాబట్టి కానీ నేను పొందాలి అని అనుకుంటూ ఆ ప్రాప్తవ్యాన్ని గురించి ఇచ్చ చేస్తూ ఉంటాడు తర్వాత పొందినది పోగొట్టుకుంటానేమో అని భయపడుతూ ఉంటాడు వీడు ప్రాణస్వరూపుడై ఉండి చచ్చిపోతానేమోనని భయపడతాడు సద్రూపుడు సద్గనుడై ఉండి అంటే ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ ఐ ది ఎగ్జిస్టెన్స్ సద్ఘనుడై ఉండి లేకుండా అయిపోతానేమోనో భయపడుతూ ఉంటాడు మృత్యు అంటే లేకుండా కదా సద్ఘనుడై ఉండి లేకుండా పోతానేమోనో భయపడతాడు సో అలాగే ఆనంద స్వరూపుడు అయ్యుండి దుఃఖి అని చేస్తూ ఉంటాడు నాకు సుఖం కావాలని కోరుకుంటాడు సో ఈ విధంగా వీడు ప్రాప్తవ్యముల గురించి ఇచ్చ చేస్తున్నంత కాలము అలాగే కండిషన్ అయిపోయి జీవుడై కూర్చుంటాడు జీవులాగా బతుకుతూ ఉంటాడు ఇచ్చని బట్టి భయం వస్తుంది ఇచ్చలు లేకపోతే భయాలు కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి ఇచ్చా భయములను బట్టి క్రోధం వస్తుంది కాబట్టి ఆ మనస్సుని ఎంటీ ఎంటీ థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ మనస్సును ఎంటీగా పెట్టుకోవడం దట్ ఈజ్ సంథింగ్ అమేజింగ్ పవర్ అనమాట ఆ మనస్సులో కప్పుబడిపోయి ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది విగతేచ్ఛా భయప్రోధ యహ సహా సదాముక్త ఏవా ఆ వాక్యాన్ని చూసాం ఆ స్థితిని వీడు చేరుకోవాలంటే అంత సరళమేం కాదు వీడు అసలు ముందు గోల్స్ క్లియర్గా ఉండాలి మోక్షపరాయణుడై ఉండాలి మోక్షము అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద సంసార ఇప్పుడు డిజైర్ ఉందనుకోండి ఈ డిజైరు పుట్టినప్పుడు కామన్ పుట్టినప్పుడు ఎర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ నెంబర్ వన్ ఈ కామన్ నాకు తీర్చుకోవాలి ఈ డిజైర్ ఫుల్ఫిల్ కావాలి అది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే ఐ హ్యావ్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ డిజైర్ రెండో పద్ధతి సో ఎవరో ఒక ఆయన నాకు ప్రపోజ్ చేశారు ఏమంటే మనము ఆ విమానంలో ఎక్కేసి విమానం అంటే అదే బై ప్లేన్ చిన్న ప్లేన్లో ఎక్కేసి ఆ పైకంటా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇదేదో ఉంటుంది పారాషూట్లో కిందికి దిగుదాము ఎందుకండి అని అడిగారు ఎందరికీ కూడా రవ్వరు ఎందుకండి అని అడిగారు చాలా తిరిగిగా బాగుంటుందండి అంటే ఇప్పుడు నేను జస్ట్ ఐ వాంటెడ్ టు స్టడీ మీరు ఏమనుకుంటున్నారు నాకు అది ఆ పని చేయాలని చాలా కోరికగా ఉందండి అని అంటే సో కోరికనే నాకు కూడా తగిలిద్దామని ఆయన ఇప్పుడు కూడా మనిషి యూస్లెస్ పని చేసేప్పుడు ఎవడైనా తోడుంటే బాగుంటుందని చూసుకుంటాడు కూడా నాకు కూడా అది అంటిద్దామని చూసాడు కంటేజియస్ అది అంటించవచ్చు అంటించడం సంభవమే నాకు కూడా అంటే నేను ఇప్పుడు పరిశీలించాను ఇప్పుడు షుడ్ ఐ ఫాల్ ఫర్ దిస్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ ఇట్ ఐ కెన్ ఫుల్ఫిల్ ఇట్ ఎందుకంటే ఈ ఆన్లైన్ రిజర్వ్ చేయబోతున్నాను ఒకటి బదులు రెండు వేస్తారు నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ అని ఉంటుంది కింద రెండు అని కూడా క్లిక్ చేయటమే మీరు రెండు కూడా టైప్ చేయక్కర్లా అక్కడే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ కాబట్టి వన్ బదులు టూ వేస్తారు ఖర్చుదేముందండి ఖర్చు ఎవరైనా మేనేజ్ చేయొచ్చు దట్ ఈస్ నాట్ ది ఇష్యూ సో షుడై ఫుల్ఫిల్ దిస్ డిజైర్ ఆర్ షుడ్ ఐ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సచ్ డిజైర్స్ వాట్ ఈజ్ మై గోల్ ఐ షుడ్ ఫుల్ఫిల్ దట్ డిజైర్ అంటే ఏమవుతుందో తెలుసునండి వీడు టూరిస్ట్ వాళ్ళ చేతుల్లో వీడు బందీ అయిపోతుంది అంటే ఇవి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంట ఇది పెద్ద ఇండస్ట్రీ జనాలని ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు లాగి వాళ్ళ జేబులో ఉండి డబ్బులు తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఇది ఒక పెద్ద బిజినెస్ అది నడుస్తూ ఉంటుంది దాని గురించి మనం ఏమీ వ్యతిరేకించేది లేదు షుడ్ వీ ఫాల్ ఫర్ ఇట్ ఆర్ నాట్ అన్న దట్ ఈస్ ది పాయింట్ దెన్ దట్ మూమెంట్ ఐ డిసైడెడ్ మనం ఇవనే తిరుగుతున్నాము ఈ తిరిగే ప్రయత్నంలో ఇటువంటి వ్యామోహాలకి మనం పడకూడదు వీ షుడ్ మెయింటైన్ అవర్ ఫ్రీడమ్ అని సో దీస్ ఆర్ దాట్ కాబట్టి ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఈ కోరిక తీర్చుకుందాం ఎలా ఉంటుందో బాగుంటుందేమో అని ఆ కోరిక తీర్చుకుంటే దాన్ని బట్టి ఇంకో అరడగని కోరికలు వాళ్ళే చెప్తారు ఇలాంటివి ఇంకా ఏవేవో ఉన్నాయి సో ఆ విధంగా బై ఫుల్ఫిలింగ్ ది డిజైర్ you cannot come out of desiring attitude kabattu manaku em kavalu mana jeevithamlo manaku kavalsindi eviti anadu spashtanga telusundali i want freedom from desires that is called moksha freedom from desires desirelessness lo desirelessness ante fullness samartham an dantlo nenu drudhanga nilichi undali danni parayana anu antaru పరా అయన పరా అంటే హయ్యెస్ట్ అయన గోల్ వాట్ ఈజ్ మై గోల్ హయ్యెస్ట్ గోల్ చిన్న చిన్న గోల్స్ ఏవో ఉంటాయి ఇక్కడ కారుకి అక్కడికి వెళ్ళాం అక్కడ బస్సుకి ఇక్కడికి వెళ్ళాం ఆ గోల్స్ కాదు మనం మాట్లాడుతూ ఉంటాం గోల్ ఏమిటి డిజైర్లెస్నెస్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ దట్ ఈస్ కాల్డ్ మోక్షపరాయణ ఒక వ్యక్తి మోక్షపరాయణ మోక్షమే అల్టిమేట్ గోల్గా కావాలి అవ్వాలంటే వాడు స్థూలంగా సంసారంలో భోగాలకి ఆకృష్టుడయ్యేవాడు కాలేడు స్థూలంగా జనరల్గా మనుషులు స్థూలంగా ఆలోచిస్తారు లోతుగా ఆలోచించరు ఏదో కోరిక ఉంది ఆయన కోరిక తీర్చేసుకున్నాం ఇది ఎలా డబ్బు ఖర్చు పెడితే తీరుతున్నా ఖర్చు పెట్టేసి కాదు దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి దేవుడికి పూజ చేసేసి తీర్చేసుకుందాం అని ఇలాగా ఆలోచిస్తాడే కానీ లోతుగా ఆలోచించడు అంతకంటే లోతుగా ఆలోచించడు సో లోతుగా ఆలోచిస్తే బాగుంటుంది లోతుగా ఆలోచించి లోతుగా ఆ మనస్సు యొక్క స్ట్రక్చర్ని పరిశీలిస్తూ ఉండటం మనస్సుని వాచ్ చేస్తూ ఉండటం మనస్సులో పుట్టేటువంటి వాసనలని అబ్జర్వ్ చేయటం ఏమిటి మనస్సు ఫంక్షన్ చేస్తుంది మనస్సు మీదలా స్పేస్ తెచ్చుకుని మనస్సును ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండటం మనస్సులో వాసనలని అలాగా ఒక కన్ను వేసి పెట్టడం నిఘా పెట్టడం మనస్సు మీద నిఘా పెట్టడం దాన్ని మునిహి అంటారు అప్పుడు వాడికి అటువంటి మననశీలునికి ముని అంటే మననశీల అటువంటి మననశీలము గలవానికి మాత్రమే ఏకాంతంలో ఉండాలి ధ్యానమోది చేస్తూ ఉండాలి సాలిట్యూడ్లోనే మనిషి గ్రో అవుతాడు మన ఇన్ ఇన్నర్ పీస్ అండ్ సైలెన్స్ అండ్ అవుటర్ పీస్ అండ్ సైలెన్స్ ప్రమోట్ ది ఇన్నర్ పీస్ అండ్ సైలెన్స్ అటువంటి సందర్భంలోనే మనిషి గ్రో అవుతాడు ఊరికే గడబిడగా హడావిడిగా ఉంటే ఏమీ గ్రో కాడు కాబట్టి ఆ మునిహి అంటే అది ఆ మునికి మాత్రమే ఈ రకమైన ఆలోచన సోటబుల్గా ఉంటుంది అయితే ముని అవ్వాలంటే కూడా ఇంద్రియములు దేహము మనసు బుద్ధి ఇవి అధీనంలోకి రావాలి యథేంద్రియ మనోబుద్ధి ఒక్కటే ముని అయిపోవడానికి ఇంద్రియములు మనస్సు బుద్ధి అధీనంలోకి రావటానికి చక్కటి ఉపాయం ఏమిటంటే స్వ ప్రాణాపానం సమవకృత్వ నాశాభ్యంతర చక్కటి ఉపాయం మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే నిన్న మనం ప్రాక్టికల్గా చూసుకున్నాము ఆ విధంగా కనుక అభ్యాసం చేసుకుంటూ పోయినట్లయితే మీరు యథేంద్రియమనోబుద్ధి అయిపోతారు ఆ ఇంద్రియములు మనస్సు బుద్ధి అన్నీ కూడా మీరు ఎప్పుడైతే కళ్ళు ఆ శ్వాసనే అలాగా ఉంటారో మీ ఇంద్రియ వ్యాపారాలన్నీ ప్రాణంలో విలీనమైపోతాయి మనస్సు ప్రాణంలో విలీనమైపోతుంది బుద్ధి ప్రాణంలో విలీనమైపోతుంది అలా ఉండిపోతారు అప్పుడు మీకు అది ఇన్నర్ ఇన్సైట్ ఆ ప్రాణము యొక్క రహస్యం మనిషిలో ఎప్పుడూ ప్రస్ఫుస్ఫురిస్తూ ఉండేటువంటి నేను అనే దాని యొక్క రహస్యం ఆ ఎరుక దట్ ఎగ్జిస్టెన్స్ దట్ బీయింగ్ దానితోటి ఒక అనుబంధం ఏర్పడుతుంది మననశీలుడవుతాడు ఈ డిజైర్సు ఈ సంసారము ఏంటో విరక్తి నిర్మాణము మోక్షపరాయణుడు అవుతాడు క్రమంగా ఇచ్ఛా రాగము భయము క్రోధము ఇటువంటి ఈ వాసనలన్నీ కూడా స్త్రీ అయిపోతే వాడు నిత్యముక్తుడే ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు అది ఫార్ములా మొత్తం అంతా వచ్చేసింది భాష్యకారులు దాన్ని మనకు చెప్తారు యతేంద్రియ మనోబుద్ధి యతాని సంయతాని ఇంద్రియాణి మనోబుద్ధి సహ యతేంద్రియ మనోబుద్ధి అది మీరు నిగ్రహించాలి అంటే మీ అధీనంలోకి తెచ్చుకోవాలి ఇంద్రియములు ఉన్నాయి మీ అధీనంలోకి రావాలి మీ అధీనంలోకి రావాలి ఇంద్రియములు అంటే కంటితోటి ఏదైనా చూడదలుచుకుంటే మీరు మీరు కంట్రోల్ చేయాలి ఏది చూడాలి ఎప్పుడు చూడాలి ఎలా చూడాలి అన్నది మీ అధీనంలో ఉండాలి చూడడం మానేసి కళ్ళకు కట్టుకుని కూర్చోమని లేదు చూడండి మీరు చూసి ఇదంతా చూడండి కానీ మీ అధీనంలో ఉండాలి రసన అంటే రసమ మీ అధీనంలో ఉండాలి ముక్కు దేవుడు సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని వాసన చూడడానికి ఇవ్వలేదు ప్రాణాయామం చేయడానికి ఇచ్చాడు అని అనుకోవాలి అనుకుని చక్కగా ప్రాణవేక్షణం లేకపోతే ప్రాణాయామం అలాంటివి ఏమో చేస్తూ ఉండాలి సుగంధ ద్రవ్యాల కోసం ఇచ్చాడని అనుకోకూడదు ఎప్పుడైనా సుగంధం అటు నుంచి అలా కొట్టుకొచ్చిందనుకోండి అది తప్పేనా తెలుస్తుందోహో ఇలా ఉంటుంది కాబోలు అనుకోవడం అంతేగాని అగరబత్తి వెలిగిస్తే దేవుడికి మనకే ఏదో అయిపోతుందని అలాగే మీరు అలాగే ఇంటర్వేమో పెట్టుకోకండి అగరబత్తి వెలిగించడం విధి ఉంది కాబట్టి వెలిగించడం విధి పూజ విధి ఉంటుంది ధూపమాఘ్రాపయామి అని ఉంటుంది ఒక అగరబత్తి వెలిగించడం అంతే సరిపడుతుంది ఇంత కట్ట వెలిగించి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆర్భాటంతో హంగు ఆర్భాటంతో దేవుణ్ణి జేబులో వేసుకుందామనే ప్రయత్నం ఎన్నడూ చేయద్దు ఆ పొరపాటు ఎప్పుడూ చేయద్దు నెవర్ ట్రై టు డూ దాట్ నిజంగా ఎందుకంటే ఎవరంటే సముద్రం దగ్గరికి పిడత పట్టుకుని వెళ్ళి చూడు నా దగ్గర ఎన్ని నీళ్లున్నాయో అని చూపిస్తే అది అహంకారం అవుతుంది తప్పిస్తే దాంట్లో వివేకం ఏమీ లేదు మనం దేవుణ్ణి అనంతడు కదా ఈశ్వరుడు అంటే అనంతుడు కదా మనం ఏది పట్టుకున్నా అది దేవుడే దేవుడు అనుగ్రహించినదే దేవుడికి అర్ఘ్యం సమర్పయాన్ని ఆ నీళ్లు దేవుడు నీళ్లు దేవుడు అనుగ్రహించాడు పుష్పం సమర్ప మనం ఒక పువ్వుని మనం వందేళ్ల జీవితాన్ని తపస్సు చేస్తే కూడా ఒక పువ్వుని మీరు సృష్టించలేరాయటం కాబట్టి పువు దేవుడు సృష్టించింది అక్షతలు ధానా గింజ ప్రతి గింజ దేవుడే సృష్టించాడు కాబట్టి దేవుడిని మనం మనం అదేవిటి మెప్పించటానికి అది ప్రయత్నమే చేయకూడదు నేను నాది సరెండర్ సమర్పణకి ప్రయత్నం చేయాలి కానీ నేను బోళ్ళంత సామాగ్రి తీసుకొచ్చేసి దేవుడికి అర్పించేసి దేవుణ్ణి మెప్పించేస్తాను అనే ప్రయత్నం ఎన్నో చేయకపోతే సెల్ఫ్ సరెండర్ ద్వారా మాత్రమే ఈశ్వరుడు సంతోష ప్రీతుడవుతాడు అంతేకాని సో ఉంది అలాగంటే వాక్యాలు కూడా ఉన్నాయి అహముచ్చావచైర్ ద్రవ్యై అహముచ్చావచైర్ ద్రవ్యై అనేదో ఉంది కపిల దేవహూతి సంవాదంలో వస్తుంది చాలా పెద్ద సామగ్రిని పోగేసేసి దేవుణ్ణి పూజ చేసేసి దేవుణ్ణి సంతోష పెట్టేస్తాను కాబట్టి ఎనీవే సో బుద్ధి ఇంద్రియములు మన అధీనంలోకి రావాలి ఆ మనస్సు ఏదో అల్లకల్లోలంగా కోలాహలంగా ఉండకూడదు మన అధీనంలోకి రావాలంటే వైద్యం బుద్ధికి ఆ రావాలి మనస్సు అంటే ఇమోషన్స్ బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ క్రియేటివ్గా ఉండాలి మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు బుద్ధి యొక్క క్రియేటివిటీ దాని సృజనాత్మకత అది దెబ్బతింటుంది కాబట్టి బుద్ధి క్రియేటివ్గా షార్ప్గా తయారవ్వాలి అలా అప్పుడు కూడా ప్రాణవేక్షణము అది ఇన్నర్ సైలెన్స్ హెల్ప్స్ ఇన్ దాట్ ఆ విధంగా వాటిని మనం స్వాధీనంలో పెట్టుకోవాలి ఎస్ఎ యతేంద్రియ మనోబుద్ధి ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు శ్వాసనే అలా సాక్షిగా చూడడం ప్రారంభించిన వెంటనే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి మీ అధినేస్తారు మరో ఆ క్షణంలో మీ అధినేస్తారు వచ్చేసి మీరు ముని అయిపోతారు వెంటనే ఇమీడియట్ దట్ ప్రాక్టికల్ ఇటీస్ మననాన్ సన్యాసి అది ముని అంటే మననము చేయుడువాడు మననము చేయుడువాడు అంటే ఏమిటి మననం చేస్తారు ఏమిటి మననం చేస్తారు ఆ వివేకాన్ని ఆత్మానాత్మ వివేకాన్ని మననం చేస్తారు ఆత్మానాత్మ వివేకాన్ని మననం చేయటం వల్ల ఏమవుతుంది అనాత్మ త్యాగమే అవుతుంది సన్యాసి సో మానసికంగా సర్వసంగ పరిత్యాగము అది ముని యొక్క లక్షణం మానసికంగా ఎటువంటి సంఘము ఉండదు సో అలాగంటే లక్షణాన్ని కలిగి ఉండాలి వాయువు ప్రాణాన్ని నిలబెడుతుంది వాయువు లేకపోతే ప్రాణమే లేదు కానీ ఈ దేని మీద సంఘాన్ని పెట్టుకొని అలాగే నేను కూడా సాక్షి రూపంగా ఇంద్రియములను దేహమును మనస్సును బుద్ధిని సర్వమును నేను ప్రకాశింపజేస్తూ ఉన్నాను దీంట్లో దేని మీద సంగము లేదు ఆసక్తి లేదు అంటే ఆసక్తి అంటే ఈ దేహం ఇలా ఉండాలి అలా ఉండాలి ఇంతకాలం ఉండాలి అంతకాలం ఉండాలి దేహం ఇలా ఉండాలి అలా ఉండాలనేది ఒక ఆసక్తి ఇంతకాలం ఉండాలి అంతకాలం ఉండాలనేది మరో ఆసక్తి ఇలాంటి ఆసక్తిలే ఉండకూడదు దేహం దాని పనిది చేస్తే చాలు అది అడ్డు రాకుండా ఉంటుంది అది దేహం ఎప్పుడు అడ్డు వస్తుంది వెన్ ఇట్ ఈస్ ఇన్ పెయిన్ ఇట్ కమ్స్ ఇన్ ది వే ఒక తప్పు ఒక సమస్య రెండవది దాని ఎందు అహంకార మమకారాలని పెట్టుకున్నప్పుడు అది ఆటంకం కాబట్టి అహంకార మమకారాలని ముందు న్యూట్రలైజ్ చేసేసి అది పెయిన్లో ఉన్నప్పుడు దానికి పెయిన్ రెండు రకాలు ఆకలి దప్పికలు ఒక రకం పెయిన్ అది కూడా పెయినే సో ఆకలి దప్పికలు కూడా పెయిన్ క్షుద్ వ్యాధిశ్చికిత్స్యత అంటారు శంకరుడు ఉపదేశపంచట ఆకలి అనే వ్యాధిని చికిత్స చేయాలి ఆకలి అనే వ్యాధిని చికిత్స చేయడానికి మొందేమిటి భిక్షౌషం భుజ్యత భిక్ష ఇంట్లో భిక్ష తీసుకోవాలి సన్యాసి కానక్కర్లా ఉండొచ్చు ఇంట్లో ఉండి సన్యాసిగా బ్రతకొచ్చు వాళ్ళు మనకి భిక్ష పెడుతున్నారు అని భావన మనస్సు వాళ్ళతో చెప్పకూడదు మన మనస్సులో అలా పెట్టుకుంటాం భిక్ష ఔషధంబోతుంది దాన్ని మళ్ళీ మెకానికల్గా దానికి ఏదో రిచువల్ కింద తయారు చేసి పెడితే వాళ్ళు కంగారు పెడతారు అది మనస్సులో అలా భిక్ష పెట్టినట్టుగా తీసుకుంటారు ఈ పూటకి ఇక్కడ ఈ భిక్ష అని అసంగంగా ఆ విధంగా అలాగే మన చుట్టుముట్టయితే ఉంటారో అందరినీ ప్రేమగా చూడడం అందరికీ సేవనది ఇవ్వటం దేని మీద ఆసక్తి లేకుండా ఉంది ఇది ముని ముని యొక్క లక్షణం ఇప్పుడు ముని అవ్వాలి మునైతే మోక్షంగానే నేను మునిగాను సంసారిగా ఉంటానా మోక్షం కూడా నా జైబులో వేసేసి ఉపాయం ఏమిటో చెప్పండి అంటే ఇది ఎలాగంటే ఒక లోకంలో మనుషుల యొక్క అపేక్షలు అలా ఉంటాయి పీపుల్ ఎక్స్పెక్టేషన్ ఎంత రాంగ్ అని ఎంత అధ్వానంగా ఉంటుందంటే ఆ కమర్షియల్ చూసినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతాను కమర్షియల్ ఏమిటంటే వాడు ఇలా చెప్తాడు మీరు ఆహార నియమాలు ఏమీ పాటించక్కర్లేదు అని వరుసగా ఫుడ్స్ అన్నీ చూపిస్తాడు పిజ్జా కోక్ తర్వాత ఐస్ క్రీమ్ ఇవన్నీ చూపిస్తాడు అంటే ఇవన్నీ మీరు తినేస్తూ ఉండొచ్చు అని అర్థం ఉందండి అలా చెప్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు కష్టపడే ఎక్సర్సైజ్లో అవి చేయక్కర్లేదు నెంబర్ అయినా కూడా మీరు బరువు తగ్గిపోతారు అని అంటాడు వాడు అరే వాడు ఈ మాట వాడు టీవీ దగ్గరికి వచ్చి టీవీలో టీవీ టైం చాలా కాస్ట్లీ ఉంటుంది థర్టీ సెవెన్ ఒక నిమిషానికి లక్ష రూపాయలు యాభై లో ఖరీదు ఉంటుంది ఆ డబ్బు పెట్టి టీవీ టైం కొని వాడు ఈ మాట చెప్తాడు ఈ అసత్యాన్ని వాడు ప్రచారం చేస్తారు ఎలా ప్రభుత్వం ఎలా ఎలా చేస్తుంది ఎటువంటి అసత్యాన్ని ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ఏ ఇంప్రాపర్ ట్రేడ్ ప్రాక్టీస్ తప్పు ట్రేడ్ ప్రాక్టీస్ ఎందుకంటే అసత్యాన్ని ప్రచారం చేస్తారు చిత్రం ఏంటంటే పీపుల్ ఫాల్ ఫర్ ఇట్ దట్ ఈస్ ది దట్ ఈస్ పీపుల్ ఫాలో ఫర్ ఇట్ కాబట్టి అలాగే సేమ్ సిచ్యువేషన్ పెర్సిస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రిలిజియన్ ఆల్సో రెలిజియన్లో ఇంతకంటే పెద్ద తెలివితేటలు ఉన్నాయని మీరేమనుకోరు రెలిజియన్లో కూడా ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే ఉంటుంది ఆఫర్ చేసే సొల్యూషన్స్ ఇలాగే ఉంటాయి అవన్నీ ఇలాగే ఇలాంటి సొల్యూషన్స్ ఆఫర్ చేస్తా చాలా వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి అలాంటి వాటికి పడి వాడు సంసారిగా మిగిలిపోతాడు కానీ వాడు మునిహి మోక్షపరాయణ ఎలా అవుతాడు కాబట్టి సన్యాసి ద స్పిరిట్ ఆఫ్ సన్యాస మస్పీడర్ ఇన్ స్పిరిట్ మస్పీ ఇన్ లెటర్ ఉండాలని నేను అంటలేదు ఇన్ స్పిరిట్ ఉండాలి ఇన్ లెటర్ ఎవరికో కొంతమందికి ఉంటుంది వాళ్ళు ప్రారంభాధీనంగా ఉంటుంది ఈ లెటర్ అంటే ఈ లెటర్ అంటే వెళ్ళి సన్యాసాశ్రమం తీసుకుని కూర్చుంటాడు అలాంటివి ఎవరో కొంతమందికి ఉంటుంది అందరికీ అక్కర్లా అందరూ పలక ఎక్కి వాళ్ళు మోసి వెళ్ళే ఉంటారు సో కాబట్టి గృహస్థులు ఉండాలి గృహస్థులు ఉంటేనే సన్యాసులకి భిక్షల్ని ఉంటాయి సో సన్యాసి కష్టపడి పాఠాలు చెప్పు నలుగురిని భిక్షలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సన్యాసులుగా అయ్యి కూర్చుంటే వీడికి వెళ్తెట్టి వాళ్ళు వీడికి కొత్త రూపు వెతుక్కోవాలి బట్ అలాగే అక్కర్లేదు సో వన్ కెన్ స్టే వేర్ వన్ ఈజ్ బట్ ఇన్స్పిరిట్ సన్యాస మోక్షపరాయణ మోక్ష ఏవ పరమయనం పరమాగతి ఎస్య సోయం మోక్షపరాయణ మునిర్భవేత్ వీడు ఎటువంటి మునవ్వాలి మోక్షమే హయ్యెస్ట్ గా కలిగిన మునవాలి. అంటే మోక్షం అంటే ఎలాగో తెలుసు అండి నేను ఐ షుడ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ ఫ్రమ్ డిజైర్స్ ఐ షుడ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ మమకార మైన్ అండ్ మీ మీ అండ్ మైన్ సిండ్రోమ్ అంటారు దాన్ని మీ అండ్ మైన్ సిండ్రోమ్ ఐ షుడ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ దాట్ సాధారణంగా లోకంలో ధనవంతుడు మరింత ధనం ద్వారా దేన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు మీ అండ్ మైండ్ అహంకారం మమకారాలని ప్రమోట్ చేసుకుంటాడు అధికారంలో ఉన్నవాడు మరింత అధికారం ద్వారా దాన్ని అహంకారాన్ని ప్రమోట్ చేసుకుంటాడు రిలిజియస్ ఫీల్డ్లో రిలిజియాసిటీ పేరు పెట్టి అహంకారాన్ని ప్రమోట్ చేసుకుంటాడు దే ప్రమోట్ ద సెన్స్ ఆఫ్ మీ అండ్ మైండ్ ది డోంట్ ప్రమోట్ ద సరెండర్ ఆఫ్ మీ అండ్ మైండ్ దే ప్రమోట్ ద సెన్స్ ఆఫ్ మీ అండ్ మైండ్ సో ఫీల్డ్ ఆఫ్ రిలీజియన్లో కూడా అలాగే ఉంటుంది అహంకారాన్ని స్పిరిచువల్ అహంకారం అంటారు స్పిరిచువల్ అహంకారం మెటీరియలిస్టిక్ అహంకారం కంటే చాలా ప్రమాదకరమైంది కాబట్టి అది అది మోక్షపరాయణత్వం అనిపించుకోవాలి మోక్షము అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద సెన్స్ ఆఫ్ మీ అండ్ మైండ్ నాది అనేది లేకుండా పోవాలి అది వైరాగ్యం నేను అనేది లేకుండా పోవాలి అది వివేకం సో ఎప్పుడైతే నాది అనేది లేదు నేది నేను అనేది లేదు నిర్మమో నిరహంకార వాడు ఏమైపోతాడు ఆ స్థితికి బ్రాహ్మీ స్థితి అని పేరు యషా బ్రాహ్మీ స్థితి పార్థ అది కావాలి నాకు అది మోక్షపరాయణ అంటే ఇట్ ఈజ్ మీరు గమనించండి ఇట్ ఈజ్ నాట్ ది మోక్ష ఆఫ్ ది ఇండివిజువల్ ఇట్ ఈజ్ ది మోక్ష ఫ్రమ్ ది ఇండివిజువల్ చాలామంది ఏమనుకుంటారు అంటే మోక్ష అది ఇండివిజువల్ అనుకుంటారు అంటే వీడు వీడిలాగా ఉండే మోక్షం వస్తుంది వీడు నిత్యమే పెద్ద కిరీటం హోట పెట్టుకుంటాడు అక్కడికి వెళ్ళే స్వర్గంలో కూర్చుని ఉంటాడు అని అదేదో అనుకో అది అనుకుంటారు మోక్షం అదే వైకుంఠంలో కూర్చుంటాడు వైకుంఠంలో వీడు వెళ్ళేప్పటికీ సనత్కుమారుడో సనంద్రుడో వచ్చి ఆ రావో అదే మోక్షం అది అహంకారం కాలేదు దెబ్బం సాహంకారో సో నిజానికి విక్టరీ వాట్ ఈస్ విక్టరీ And Rabindranath Taguro a poem was a victory. That is victory. Know, poem, English poem. So, when I truly love to remain a nobody, that is victory. Anu untu no vahkya. Nenu, a own vahkya no nenu paraphrase chesha no. I am not quoting exactly. Nenu kutu no kata poyamsa. So, when I truly love To be unrecognized, unimpressive, a nobody. I truly love to be a nobody. That is victory. I am all the way to be, and I am all the way to be. That is a surrendering to the ego. That is not the ego. Ego is not the ego. Ego is not the ego. That is not the ego. తీరా మోక్షం వచ్చేప్పటికీ మీరు ఉండరు అక్కడ మోక్షం వచ్చాక వీడు ఉండడు ఈ మోక్షానికి కృషి చేసిన వాడు ఉన్నాడే సాధకుడు వాడు ఉండడు యూ డిజపియర్ ఇన్ మోక్ష సాల్ట్ డాల్ సముద్రంలోకి ప్రవేశించినట్టు మోక్షం అంటే సాల్ట్ డాల్ ఉండదు సముద్రమే ఉంటుంది అలాగే బ్రహ్మే ఉంటుంది ఇంకా అహం ఉండదు అలాగంటే మోక్షాన్ని అంటే ఈగోని టోటల్గా న్యూట్రలైజ్ చేయగలగాలి అది మోక్షం అంటే కాబట్టి అది నాకు కావాలి ఓవైపున ఈగోని ప్రమోట్ చేసుకుంటూ ఇంకోవైపున ఈగోను న్యూట్రల్ ఎస్టేట్ వేలా కుదురుతుంది కాంట్రబిక్షన్ అయిపోతుంది కాబట్టి జీవిత లక్ష్యం మోక్షము అదే అల్టిమేట్ గోల్ ఆ డైరెక్షన్లో నడిచేవాడు మాత్రమే ముని అగుటకు అర్హుడు విగతేచ్ఛాభయక్రోధ ఇచ్చాచ భయం చోధశ్చ ఇాభయక్రోధా దాన్ని ద్వంద్వ సమాసము అంటారు తే విగతాత్ విగతేభయక్రోధ దీన్ని సంస్కృత విద్యార్థులు ఎలా చెప్పాలి ఇలా చెప్పాలి చెప్పండి ఇచ్చా చ ఇచ్చయు భయం భయము క్రోధ క్రోధము కలిపి ఇచ్చాభయక్రోధానబడును యస్మాత్ ఎవని నుండైతే తే ఇచ్చాభయక్రోధములు విగతా తొలగిపోయినవో సహా వాడు విగతేచ్ఛాభయక్రోధ అనబడును బహువ్రీహిసమాసము అది సమయం మొదటిది ద్వంద్వ సమాసం రెండోది బహువ్రీహ వాస్తవం కాబట్టి మన నుండి ఇచ్చలు భయాలు క్రోధాలు పోవాలి గ్రీవెన్స్ ఉండకూడదు ఎవరి మీద గ్రీవెన్స్ ఉండకూడదు ఇప్పుడు మీరు మనిషిని చూశాడు అనుకోండి అరే వీడు అప్పుడు అలా చేసాడు రోయ్ అన్నారంటే అది ఈగో అది ఈజ్ ది ఫోకస్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ఈగో ఎవ్రీ గ్రీవెన్స్ ఈజ్ ఈగో క్రోధం కదా గ్రీవెన్స్ అంటే క్రోధం సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి నో గ్రీవెన్సెస్ కాదు మరి వీడప్పుడు అలా చేసాడు వాడాలి ఎవాళ్ళు ఎలా చేసినా కూడా నో గ్రీవెన్సెస్ ఎందుకంటే వాళ్ళెవాళ్ళంటే మనకు చేయడానికి మన ప్రార్థాజనంగా మనకు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఒకళ్ళు చేసింది ఒకళ్ళు చేయండి ఏం లేదు నో గ్రీవెన్సెస్ కీప్ అవే ఫ్రమ్ ది పర్సన్ ఇఫ్ ది పర్సన్ ఈజ్ ఎ బ్యాడ్ గై కీప్ అవే ఫ్రమ్ హిమ్ బట్ నో గ్రీవెన్సెస్ అలా ఉండాలి సాధ కూడా అలా ఉండాలి శ్లోకంలో ఉండి వాళ్ళలాగా ఉండకూడదు ఎనీవే తర్వాత ఉడికే లోకంతో అధికమైన సంబంధం పెట్టుకోకూడదు క్లబ్బులు సోషల్ గ్యాదరింగ్సు పెళ్లిళ్ళు పేరెంటాలు పార్టీలు బర్త్డేలు ఇవిలా పెట్టుకోకూడదు సాధకులు మరి అలా ఉండకూడదు ఎందుకంటే నేను అలా తెలుసుకున్నానంటే ఈ శ్లోకం అలాంటి శ్లోకాలు చదువు శ్లోకాలు చదువుతో ఈ సంసారంలోకి మళ్ళీ సంసారం పెట్టుకుంటే కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది అది ఫెయిల్ ఆ శ్లోకం ఎలా ఉందో చూడండి ఎలాంటి శ్లోకం లెదరేచ్ఛా హేక్లో సహా యా బాధ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ కాబట్టి మళ్ళీ నా క్లబ్బులు పేకాట్లు ఈస్ దీనికి దానికి అసలు ఏమైనా అంటే మనిషి ఇప్పుడు హఠాత్తుగా సన్యాసపై హృషికేశ్ కూర్చోవాలని నా అభిప్రాయం కాదు బట్ ఈ శుడ్భకమైన సన్యాసే ఇన్ స్పిరిట్ లేకపోతే ఆ శ్లోకం అసలు అండవనవసరం ఏం పారాయణ శ్లోకం కాదు కదా వెరీ బిగ్ థింగ్ యర్త సదా సన్యాసీ ము సహ సదా సన్యాసీ జేయస్ నిత్య సన్యాసీ యోనద్వేష్టిన కాంక్ష నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాముచ్యతే ఆ శ్లోకం రా వచ్చింది ఐదోధ్యాయం ప్రారంభంలో వచ్చింది ద్వంద్వములకు అతీతులు అయిపోతాడు ఇంకా ద్వంద్వలు ఉండవు న్వేష్ఠి న కాంక్షతీ దేవకదానేందు ఆ కోరిక ఉండదు ఇంకోదానే ఎందు ద్వేషం ఉండదు లెట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్ అండ్ లెట్ థింగ్స్ గో యాజ్ దే గో ఐ రిమైన్ ఐన్ అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్ అలా ఉండిపోతాడు వాడు సన్యాసి నిత్య సన్యాసి సదా సన్యాసి అప్పుడప్పుడు సన్యాసి కాదు అప్పుడప్పుడు సన్యాసి అంటే ఏమిటి కాదా చిత్క సన్యాసి అంటారు నిత్య సన్యాసి వర్సెస్ కాదా చిత్క సన్యాసి అంటే వీడు సన్యాసం తీసుకోవాలని వాడికి ఉత్సాహం కలిగింది అదో ఉత్సాహం దాని శోభనార్ధ్యాస అంటారు అంటే ఫ్యాన్సీ అదో ఫ్యాన్సీ సో ఎవరిలో పట్టుకోవడం సన్యాసం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సన్యాసం పుచ్చుకుంటారని అనుకునే వాళ్ళు ఉన్నట్టుగానే ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకేమిటి సంవత్సరం అయిపోయి ఒకళ్ళిద్దరికి సన్యాసం ఇస్తుంటే వాళ్ళకు కూడా ఒక స్థానం కదా వాళ్ళ జీవితం మొత్తం మీద ఎవరికి సన్యాసం ఇవ్వలేదంటే మరి నువ్వేం చేస్తున్నావు ఎంతకాలం అని అడిగినా అడుగుతారు కూడా కాబట్టి వాళ్ళకు కూడా పొజిషన్ అది ఉంటుంది కాబట్టి వాళ్ళ చుట్టూ వెళ్ళి వాళ్ళని ప్రాధాన్యపడ్డమో ఏదో చేస్తే వాళ్ళు ఏమో సన్యాసం ఇస్తారు సన్యాసం ఇస్తే వీళ్ళు సన్యాసం పుచ్చుకుంటాడు పుచ్చుకునే ఒక వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు అదో సెన్సేషన్లో ఉంటాడు సంథింగ్ వెరీ యూనీక్ కదా సంథింగ్ ఎవళ్ళు చెయ్యని చేస్తాడు కదా ఎంతో కొంత యునిక్గా ఆ సెన్సేషన్ ఉంటుంది ఆ వైరాగ్యం కూడా ఉంటుంది వాతావరణంలో అంబియాన్స్ అలా ఉండబట్టి ఆ వైరాగ్యం కూడా ఉంటుంది నెలవగానే అయిపోయింది అక్కడికి హిమాలయ హిమాలయాలు మొహం మొత్తుతాయి ఇంకా సమా సమాజంలోకి వెళ్ళిపోవాలి సమాజంలో ఎందుకు వెళ్ళిపోవాలి సమాజంలో వీడికి పని ఏమిటి అసలు అంటే చూడండి సమాజాన్ని ఉద్ధరించాలి ఓకే మంచిది చాలా ఉదాత్తమైన ఆలోచన సమాజాన్ని ఉద్ధరించాలంటే ఎలా ఉద్ధరిస్తాం వెళ్ళి రోడ్లు ఉడుస్తావా అది కూడా సేవ గాంధీ గారు చేసేవారు కొన్ని అలాంటి సేవ ఏమైనా చేస్తావా ఆహా అలాంటి చేయాలి మరి ఎలా ఉద్ధరిస్తాం ఆత్మబోధ పాఠం మంచిది అది కూడా ఉద్ధారమే స్పిరిచువల్ విసిద్ధం కదా అదేమి సామాన్యమైన విషయం కాదు ఆత్మబోధ పాఠం చెప్తానంటే ముందు అసలు శ్లోకానికి ప్రతిపదార్థము పదచ్చేదం చేయటం చేతనం వాళ్ళ అక్కర్లేదా వీడికి చేతనం వాళ్ళ పదక్షేదం ఇప్పుడు విగటేచ్చా భయక్రోధాకి సమాసం చెప్పాలా అక్కర్లేదా అక్కర్లేదు ట్రాన్స్లేషన్ చూసి చెప్పేస్తామంటే సరిపడుతుందా సమాజాన్ని ఉద్ధరించాలంటే వీడు సంస్కృతం వీడు దాన్ని మరి చదివి ఉండాలి అప్పటికే అప్పటికే చదువు ఉండకపోతే సన్యాసానికి ఏమొచ్చింది కంగారు సంస్కృతం చదువుకోముందు సన్యాసం కన్ వైట్ ఒక్క నాలుగేళ్లు శుభ్రంగా సంస్కృతం శబ్దాలు ధాతువులు సమాసాలు కావ్యాలు ఇంతవరకు చదువుకో భగవద్గీత శ్లోకం అన్వయించడానికి ఆ మాత్రం బేసిక్ ఫౌండేషన్ అవసరం కాబట్టి ముందు మనం అలాగే నాలుగు వేదమంత్రాలు ఓ నాలుగు సూక్తాలు ఒరడదం సూక్తాలు శుభ్రంగా నోటికి వల్లించి సస్వరంగా ఇలాంటి కొంత ఫౌండేషన్ వేసుకుని అప్పుడు సన్యాసం గానే లేదా అది అవ్వలేదు ఇప్పుడు చేసుకోవచ్చు సన్యాసం పుచ్చుకున్న తర్వాత చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ఖాళీ ఎవడో మహాత్ముల దగ్గర కూర్చుని చేసుకోవచ్చు తర్వాత లోకాలను ఉద్ధరించవచ్చు డే వన్ నుంచి లోకాలను ఉద్ధరించాల్సిన అవసరం సో ఇది ఇటువంటి అంటే దాంతో భోగాల్లో మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తాం సంసారంలోకి వచ్చేస్తే సంసారంలో ఏముంటాయి భోగాలు ఉంటాయి ఈ భోగాసక్తి మళ్ళీ ప్రారంభం భోగ మీకు ఈ భోగాలు ఉంటాయంటే మీరు భోగాశక్తితోటి మొదలు పెడితే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి కాంట్రవర్సీస్ ఉంటాయి సమస్యలు ఉంటాయి రాగద్వేషాలు ఉంటాయి వీళ్ళతో దెబ్బలాట్లు ఉంటాయి వాళ్ళతోటి జట్టు కట్టడం ఉంటుంది ఇంకో వాళ్ళతోటి దెబ్బలాట్లు ఉంటుంది ఆజ్వెర్సెస్ దెమ్ ఉంటుంది మరి భోగాలు అంటే అలాగే ఉంటుంది సంసారం ఉంటే అలాగే ఉంటుంది దాంట్లో పడిపోయి క్రమంగా అది అలవాటు అవుతుంది అప్పుడప్పుడు గుర్తు ఓ శ్లోకం ఇక్కడ ఓ శ్లోకం అక్కడ అంటూ ఇదంతా కూడా చాలా అన్యాయం అది కథా చిత్త సన్యాసము ఉంటారు ఎప్పుడో ఐవజ సన్యాసి అట్ ఏ టైం అని చెప్పాల్సి చాలా పొరపాటు అలా ఉండకూడదు నేను ఏదో చాలా పరుషంగా విమర్శించినట్టున్నాను ఎనీవే సో నా అభిప్రాయం ఏమిటంటే వన్ షుడ్ బి నిత్య సన్యాసి ఎక్కడ ఉన్నామన్నది పాయింట్ కాదు ఋషికేశ్లో ఉన్నావా ఇక్కడ ఋషికేశ్లో బౌలు అంత సంసారం ఉంది అక్కడ ఋషికేశ్లో ఉన్నంత సంసారం ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి ఋషికేశ్లో ఉన్నామని కాదు పాయింట్ ఈ పాయింట్ ఈజ్ వన్ షుడ్ బి ఏ సన్యాసి ఇన్ స్పిరిట్ చాలా అవసరం సో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణము కూడా ఆ స్పిరిట్ సన్యాసిన స్పిరిట్ని మెయింటైన్ చేసుకోవాలి గృహంలో ఉండొచ్చు ఆశ్రమంలో ఉండొచ్చు బ్రహ్మచారిగా ఉండొచ్చు మజన్ మేటర్ అదే సో ఏవం వర్తతే సదా సన్యాసి ముక్త ఏ సహా వాడు ముక్తుడే వాడి ముక్తి కోసం వేరే ఎఫర్టు ఏమక్కర్లా నా తస్య మోక్ష మోక్షాయ అన్యకర్తవ్యస్తి ఆయనకి మోక్షం కోసం మరో కర్తవ్యం మోక్షం కోసం మరో కర్తవ్యం చేయాలి సో ఏమన్నా మీరు చాతుర్మాస్య చేశారో ఆ చేసిందాం ఎక్కడ చేశారు మేము అమెరికా వెళ్ళే ఉంటే దాని పేరే అమెరికా ట్రిప్ అంతా చాతుర్మాసి కింద దానికి దాని పేరు అలా పెట్టుకుంటున్నాను కాబట్టి నిత్య సన్యాసికి ఏమీ అక్కర్లేదు చాతుర్మాస్య అంటే అది ఉపాసకులకి ఉపాసక సన్యాసులను ఉంటారు వాళ్ళకి సంబంధం ఉండదు ఉపాసనలు చేసుకుంటూ ఉంటారు ఉపాసక సన్యాసులను ఒక వెరైటీ ఆఫ్ సన్యాస ఉంది సో వాళ్ళకి చాతుర్మాస్యలని పూజలని దేవాలయాలని తీర్థయాత్రలని అవన్నీ ఉంటాయి అత జ్ఞాన ఇంకా అవేం ఏమీ ఉండదు ఏం చేస్తారు ఏమీ చేయం ఏమీ చేయం అసలు కర్మణ్ణి అకర్మ ఎప్ప ఏమీ చేయం భిక్ష చేస్తున్నారు కదా భిక్షని ఏం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు నేను అలా అనుకోవట్లేదు మరి ఎవరు చేస్తున్నారని మీరు అన్న దేహేంద్రియాలను చేస్తూ ఉంటాయి భిక్ష ఏంటి అకర్తృ అభోక్తులు ఆత్మనిష్ఠులే ఉండిపోతారు వాళ్ళకి మీకు కర్తవ్యమే ఉండదు ఈ పని చేయే తస్య కార్యన్న విద్యతే ఆ శ్లోకం ఒకటి తస్ కార్య విద్య యస్వాత్మరతిరేవ సత్ ఆత్మతృప్త్య ఆత్మ ఆత్మన్యవే సుష్ట తార్యన్న విద్య కర్మ న విద్యతే కాదు కార్యం న విద్య కర్తవ్యకర్మ ఉండదు కర్మ ఉంటుంది ఏదో పనుంటుందే కానీ కర్తవ్యకర్మ ఉండదు నువ్వు ఈ పని చేయలేదెందుకు అని ఏమి అలాంటిదేముండదు కాబట్టి అది మోక్షం కోసం చేసి ఏమీ ఉండదు నేను కర్తమి కాదని తెలుసుకోవడమే మోక్షం ఇంక మళ్ళీ ఇంకా మళ్ళీ కర్మ ఏమిటండే కర్మాధికారం అధికారం ఉండే ప్రకరణం కర్మ అనే కాంటెక్స్ట్ నుంచి పైకి వెళ్ళిపోతారు జ్ఞాని భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానా మాం శాంతిక్ష శాంతిం రుచ్చతి శాంతిని పొందును శాంతి అంటే ఆత్మానర్థం శాంతి అంటే ఆత్మ శాంతి అంటే బ్రహ్మ ఈశ్వరుణ్ణి ఆ హృదయంలో శాంతి రూపంగా పొందుతారు హృదయంలోని అశాంతికే సంసారము అనిపేరు హృదయంలోని శాంతికే మోక్షము అనిపేరు ఓం శాంతి శాంతి శాంతి శాంతి మృచ్చతి మోక్షం ప్రాప్నవుతాయి ఆత్మానం ప్రాప్నవుతుంది బ్రహ్మ ప్రాప్నవుతుంది బ్రహ్మను ఆత్మను శాంతి రూపంగా వీడి పొందేస్తాడు ఎందుకంటే అశాంతి అంటే కల్లోలంగా మనస్సు ఉన్నప్పుడు వృత్తి సారూప్యమితరత్ర అని యోగసూత్రం మీ మనస్సు కల్లోలంగా ఉన్నప్పుడు దేనిని తెలుసుకుంటూ ఉంటుందో దానితోటి మమేకమై ఉంటుంది ఇది నాది నేను ఇది నాకు కావాలి ఐ లైక్ దిస్ అనేటువంటి ఆ తెలియబడేదానితోటి తోటి తాదాత్మ్యాన్ని చెంది ఉంటుంది ఎప్పుడైతే మనస్సు చేత సృష్టించబడేటువంటి మ్యానుఫ్యాక్చర్ చేయబడేటువంటి సుఖదు ద్వంద్వములు ఏవి కూడా నేను కాదు నావి కావు అది జ్ఞాని యొక్క స్వరూపం మనస్సుతోటి టోటల్ వివేకం ఉంటుంది మనస్సు క్రియేట్ చేసిన ద్వంద్వములు సుఖంగాని దుఃఖంగానే ఒక ఒక దుఃఖాన్ని నిరాకరిస్తారనుకోద్దు మీరు సుఖం కానీ దుఃఖం కానీ మనసు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎలాగా ఈ కోరిక తీరితే సుఖమో ఉంటుంది ఇట్ ఈజ్ ఏ సుఖం మ్యానుఫ్యాక్చర్డ్ బై ది మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ ఇమాజినేషన్ అది మిథ్య దాంట్లో సత్యమైన లేదు ఈ కోరిక తీరకపోతే దుఃఖం ఉంటుంది దట్ ఈజ్ ఈక్వల్లీ అన్ రియల్ ఫిక్టిషస్ మనస్సు యొక్క ఫిక్టిషస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆపోజిట్స్ సుఖ దుఃఖాలు ఉంటాయో వాటిని అలా ఉండని they have neither me nor my